आपदापर्ता सर्वसंपदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमा भगवंतड़ी श्रीहस्त सुदर्शन चक्रमंदू चल चूस्त మనందరి కోరికలు నెరవేరుస్తుంది అని ప్రసిద్ధి శ్రీమన్నారాయణమూర్తి హృదయమే సుదర్శనము అని కూడా ప్రసిద్ధి శ్రీమన్నారాయణుని సంకల్పమే సుదర్శనము అని కూడా అంటారు పెద్దలు సుదర్శనం మంచి దర్శనాన్ని కలిగించేది లౌకికమైన విషయాల్లో అయితేనేమి ఆధ్యాత్మికమైన విషయాల్లో అయితేనేమి భగవత్ స్వరూప రూప గుణ విభూతులను దర్శింపచేయడంలో అయితే కానీ సుదర్శనలను మించినది లేదు లౌకికమైన కోరికలు మనకి చాలా ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం ఇదివరకు పెద్దలు ఎటువంటి ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రసన్నమైనాడో అటువంటి ప్రార్థననే మనం కూడా చేసినప్పుడు మనకి మన ప్రార్థన సఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి అందుచేత పెద్దలు చేసినటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ స్తోత్రములు అనే పేరుతోటి మనకి మన వాంగ్మయంలో అందించబడ్డాయి అలా ఉండే అనేకమైన స్తోత్రములలో శ్రీ సుదర్శన శతకము అత్యంతము ప్రధానమైనది చాలా చక్కగా వేగంగా సులభంగా మనకి ఫలితాలను ఇవ్వగలిగినది ఈనాడు సుదర్శన యాగములు అని చాలామంది చేయించుకుంటున్నారు గ్రహదోషముల నివారణకైతేనేమి అనారోగ్య నివారణకైతేనేమి సంపద కోసమైతేనేమి విద్య కోసమైతేనేమి ఇంకా దేనికైనప్పటికీ కూడా సుదర్శన యాగం చేయించుకోవటం సుదర్శన హోమం చేయించుకోవటం అదే సందర్భంగా సుదర్శన శతక పారాయణ చేయటం ఈ మధ్యకాలంలో భగవద్ అనుగ్రహం వలన చాలామందికి అలవాటైంది అయితే ఆ సుదర్శన శతకం సంస్కృత భాషలో ఉండి ఆ భాష కూడా సామాన్యమైనటువంటి ప్రజలకి అందుబాటులో లేకపోవడం వలన చదవడంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని తప్పనిసరి దోషములు వస్తూనే ఉంటాయి ఈ సుదర్శన శతకాన్ని కూరనారాయణులు అనేవారు అనుగ్రహించారు కూరనారాయణ జీయర్ అని అంటారు వారు అనుగ్రహించారు సంస్కృత వాంగ్మయంలో అత్యంత సుందరమైనటువంటి పదబంధములైతేనేమి అలంకారములైతేనేమి చాలా అధికంగా ఉండే సుదర్శన శతకంలో ఒక అవగాహన కలిగిస్తే బాగుంటుంది అందరికీ అని మా సహాధ్యాయులు శ్రీమాన్ మురళిగారు ఒత్తిడి చేశారు ఒత్తిడి అని ఎందుకంటున్నానంటే పారాయణ చేసేస్తాం కానీ పదవిభాగములైతేనేమి అర్థములైతేనేమి చెప్పానికి సిద్ధపడడం కొంత సాహసమే అవుతుంది అయినప్పటికీ పది మందికి ఉపయోగపడుతుందేమో అనే ఆశతో పెద్దలు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానములను మిగిలిన వివరములను వీలైనంత పరిశీలించి ఈ సుదర్శన శతకం అందరికీ అందించడానికి సిద్ధపడుతున్నాం ఇందులో మొదటగా పారాయను పూర్తి చేస్తాం అర్థము తెలియకపోయినా మనకి మాత్రలెలాగైతే దాని కాంపోజిషన్ తెలియకపోయినా మన అనారోగ్యాన్ని తొలగిస్తాయో అలాగే శబ్ద అనుసంధాన మాత్రం చేత మనకి ఫలితం తప్పకుండా ఉంటుంది కాదు మరి కొంచెం లోతుగా తెలుసుకుందాము అనుకునే వారికి ప్రతి శ్లోకానికి సుమారు ఐదు నిమిషముల నుంచి ఏడు నిమిషముల వరకు సమయాన్ని వెచ్చించి పదములన్నింటినీ కూడా ఏ విధంగా అన్వయం చేసుకోవాలో సుమారైన తాత్పర్యమేమిటో ఆ శ్లోకాన్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి మనం అనుసంధానం చేయవచ్చో పారాయన అయిన తరువాత ఉండేటువంటి ఫైల్స్లో ఏర్పాటు చేశాం ఆసక్తి ఉన్నటువంటి వారు చూసుకోవచ్చు మొదటగా కూరనారాయణ జియర్ అనుగ్రహించిన ఈ సుదర్శన శతక పారాయణ జరుగుతుంది ఇది కేవలం వినేయడం కాకుండా శ్రోతలు కూడా పారాయణ చేయడానికి వీలుగా ఒక పుస్తకం చేతిలో పట్టుకొని ఉంటే ఎక్కువ సదుపాయంగా ఉంటుంది కానీ సుదర్శన శతక పుస్తకములలో పాఠభేదములు చాలా ఉన్నాయి ఇక్కడ చదువుతున్నప్పుడు నేను ఏ పుస్తకాన్ని పట్టుకున్నానో ఆ పుస్తకమే పట్టుకుంటే పర్వాలేదు కానీ ఇంకొక పుస్తకం అయినప్పుడు స్వల్పమైనటువంటి పాఠభేదములుంటాయి అది పాఠభేదమే తప్ప దోషం కాదని గుర్తుపెట్టుకోండి వీలైనంత నెమ్మదిగా చదవడానికి ప్రయత్నం చేస్తాం కానీ సుదర్శనశతక ఛందస్సు మరీ తాపిగా చదవడానికి తగినట్టుగా ఉండదు చక్రం గిరిగిర్రను తిరుగుతూ ఉండాలి తప్ప అది నెమ్మదిగా తిరుగుతూ ఉంటే చూడటానికి అంత బాగుండదు కదా అంచేత ఆ చక్ర గతి ఎలా ఉంటుందో శ్లోకముల గతి కూడా అలా ఉన్నప్పుడే అందంగా ఉంటుంది ప్రయత్నం చేద్దాం ప్రారంభిద్దాం రంగేశ విజ్ఞప్తికరామయ్చకార చక్రేశను తి నివృత్తయే సమాశ్రయవరపూరణయనయనామకం ముని సౌదర్శన్యజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాబాహ్యాంధారతజగదకదంకారూమ్నా స్వధానా దోఃఖర్జోదూరగర్జత్ విభుదరి వధూూకైకల్యకల్యా జ్వాలాజ్వల్యమానా వివతీప్సయాభీప్సి సౌదర్శన్యుజ్జిహా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాబాహ్యాంధకారత జగదగదంకారూమ్నా స్వధానా దోఃఖర్జోదోరగజ్జత్ విభుదరిపు వధూకంఠ వైకల్యకల్యా జ్వాలా జ్వల్యమానా వితరతవతీప్సయాభీప్సి ప్రత్యుజామయూఖైర్ నసి దినృత ప్రాప్త ప్రభావిర్ భూమౌ సౌమేరవీభి దివి వరివసింది దిత్తిభిర్దే భూయస్ైభూత స్ఫురతు సకలదిగ్రాంత సాంద్రస్ఫుంగ్రాగ్రత్పం త్రిభువన విజయవ్రుగ్రమ్మస్త పూర్ణేపూరై సుధానామహతిలసోమబింబావాళే బాహాఖావతిగనదివచ్చక్రరాజద్రుమస్ జ్యోతిశ్ ఛద్మా ప్రవాళ प्रकटितुम सुंसल पुष्न्नाशा मुखेश प्रदुवता सकर्ष प्रहर्ष आरादारात्सहस्रा विसृति विमतक्षेपदक्षा जजक्षात्भेर्भास्वत्सनाज विभव परछिभू ने ఠై స్మో మాధవీయే తోదిమానం చతసృషతుర పుషతాత్ పూరుషార్ధ శ్యామం ధామప్రసృత్య క్వచన భగవత క్వాపి బభ్రు ప్రకృత శుభ్రంశేషాచన మణిరుచివ రక్తం నీలం శ్రీనేత్రంత క్వచిదస్మస్ వ్యాతన్మానం వితన శ్రియముపచినుతర్మ వశ్చక్రభానం శంసంచున్మేషముచ్చోషిత పరమహ సా భాస్వతయిటారే ఇంజేవర విలయకరీయా జగద్వందనీయా बंधुकंधुट घनछेद मेजस्विनी साधंगी रिम्मी प्रणुदत होता प्रचोत्थान हो साम्यंधूं या प्रवृा प्रकटय नभस्ता जालका स्फौिंगी या दिशती यदुद मेरुरंगारशंका अग्निमचि्यं भजति दिन निशाल दुर्लभा ज्वालार्ता वस् प्रहरण धाव वस्तो दृष्टेधिव्योमचक्रे विकजपा सन्नीकाशे सकाश सर्भानुर्भाषा स्फुट कलये गय निष्टो ये विधुबसहसुम् नेे धर्मा सुनते घटनताम अहित विहतये भानवो भास्वरा वहा दे मद्रिंगं पृथुभुज शिखर बिभ्रती मध्य देशे नावीरारबिनती शेषीर्षासनस्था नेमीं पर्याय भूमि दिनक दृष्टसी द्विविधम प्रीच्चक्रवाचलवस्त दिव्यास्त्रशलोकक्षु द्विधमनुदत्कर्म नम्र तृने गमयदिगणं पंचता ष्गुण्यं సప్తిత్ శోషితాపదనవకిరణ శ్రేణిరదాశ పర్యమరిబృఢజ్యోతిరీతి సహస్ర ఉచ్చే యి కండే నిబడేతి నభక్రోడమర్కోటతి అభ్యస ప్రౌఢతాపగ్లపిత వురపో బిభ్రతీరభ్రపంక్తి త్తేషుత్సూోత్సో విధురమున క్షద్రకోస్య సామ్యం రక్షస్త్ర ప్రభోస్తే రచిత సురిత వ్యుష్టయో ఘష్ట వహ పద్మో దీర్ఘిాంభస్యవనిధరతే గైరికాంబు ప్రపాత సిందూరం కుంజరాణిశి దిశి గగనే సాఘ ప్రబంధ పారావారే ప్రబాళో వనభువి తా ప్రేక్షమాణ ప్రముగ్ధై సాధిష్టం వబోధం జనేత దనుజద్వేషిణ స్ైరాసి భానో భాన స్ఫురతి కుముదినీ మిత్రు కేజ తారాదీరోస్ నభవత స్వైరమైరం మదర్క్షి शंसत्ती थन्न भस्तादुदय सक्रराजंशवस्ते युष्माक प्रौढ़ताप प्रभवभवगदापक्रय क्रमंता जग्ध्वाकर्णु दूर्वाकुरुम अरीसुदृशाक्षिषुस्वधूना पीवा चांभर सवृशमुगता वल्लना गा वो वक्रभर्तु పరమమృతరసం ప్రసృతానా దుహానా రుద్ధిన్స్వాలోకుప్త్రిభువన తమసా సానుబంధా దా సేనాం సేనా మఘో నో మహతి రనముఖే లంభయంతి ఉత్సేకొష్ణాష్ణా ప్రథమ దివిశ దామావీరీ విశ్వం విశ్వంభరాజ్యం రథపదధిపటేయా పాళయంతి వృద్ధి సాదీతనా వృజినమనుజన మార్జయ్ వార్జితం వహ తప్పోష్మైవ ప్రతిభబుషామస్రధారాధయంతి ప్రీవ భావ ప్రతిదిశమసృత్తన్వతీ ఘూర్ణిత వంశస్థిస్ఫోటశ శబ్దం ప్రకరి పటూన్యావహన్ చట్టిసా భాస వస్య్యనాంగ ప్రభు సముదయనీ స్పందం చింతి దైరాసేవ్యమానో దనుజపటర్పోష్మతప్తై ఆశారోతిఘీ లుటదుడు పటీ లక్ష్యడి రింఖ్జ్వాుటిపు తరువ్రాత పాగ్రమార్గ చక్రో వశిరోగ శమయవం దావ్ని భ్రామ్యీ సంశ్రిత భ్రమశమనకరీ ఛిన్న సూర్య ప్రకాశ సూర్యాలో రిపుహృదయ తమస్కారిణీ నిస్తమస్కా ధారాసంపాతి ప్రకటతదహనాదిత్తిరస్ే శితుర్వ చిత్రభ్రాయ విద్రావిత విమృతజనా జాయతమాయత్యే కాసీదవసి జటిలజ్యోతిషాయే నాహం కృత్యావృచ్చ విలీల్యే శలభులభయా చిత్ర ప్రభావే రుద్రోప్యద్రే దుహిత్ర సహగన్ గుహాయ్య భయాదభ్యయాసీ దిశ్యాద్శ్వాితో వహ సశుభమనిభృతం శౌరిహేతి ప్రతాప ఉజ్జన్ బింబాదుదారాయన హిమజల మార్జయన్ నిర్జరీనా అజ్ఞానధ్వమూర్ఛారజనీ భజన వ్యంజిత్వా న్యక్కువాణో గ్రహా స్ఫురణమపహరన్ అక్షుష పవకీయా చక్రే శర్క ప్రకాశో దిశ దుదశిశో వ్యష్వానం యశో వహ వర్గస్ స్వర్గ్రాజనుషాన్ విగ్రహం నిగ్రహీతు సేనిీ పత్రృచ్చే దీప్యతే యా యుగపదరి పురోభూతిమయ్యా ప్రకృత్య స వోనుజ్జ్జ్జ్జ్జా విజ్యాం జ్యుతిరమృతరసేందినీ సందీ దాహం దాహంసపత్నాన్ సమనద్ భస్మవత్మనాయా క్రవ్యాద ప్రేత భూతా ప్రీత కాపాలికేన కంకాళై కాలధౌత గిరిమివ కలుస్వీర్తేర్విహర్తు गृषि सांदृष्टि वहा सकन आयुधग्रेसर दग्धना दानवा सभसी तचैरस्थि सर्वशुभ्रृथ्वी भूय नवरुधिझरी कौतुको ने कुर्वाण बापूर कूचतट घुसण क्षालनू పాపం పాపచమానం శమయత్ భవతరాజస్ తేజ మాగాన్మోషన్లలాటానలయితనద్వేషిణ్యాయతేన స్రష్ట్రా ప్రోన్ నిద్రవాస అంబుజదల పటలప్లోషముత్పశ్యవ వజ్రాగ్నిర్మానాశం వ్రజతిర్చకితేన శక్రేణ బద్ధై స్తోత్రైరస్వ్వరస్ జతుదురితశతం జ్యోతమానా జ్యుతి శస్త్రాస్త్ర శాస్త్రవాణ్ శలభకులవ జ్వాలయా లేభయంతీ విఘటవ్జోగ నిద్రాన్సముద్రాూోర ప్రౌఢచారుట్టి పటురటత్కీక సుణదై నేమిస్ సౌదరిశి నీవ శ్రీయమతి సేనిీందశతబ్దం ధారాచక్రశ్చారాగణకపిషృజ్యోతిరజు ప్రచార పారావరంబ పూర క్వధనపిశనితోత్ల పాతాళయాత్ర గోత్రిస్ఫోటశబ్ద ప్రకటత వసు మండలీ చండయాన పంథానం వదిమనకుశలా పమనీనం यात्रा यात्रा लोका, समुद्रे समुद्रे सत्वा सत्वा सहोष्णा यात्रायात्रातलोका प्रकटितरुण सद्रे स्रे सवासहोष्णतसगर अगस्पंददादान हाहागति पर्षदा दानवीनावीना चक्रे चक्रेश ने सप्रभाव स యత్రామిత్రిధ ప్రవిశతి బలినో ధామ నిసీమధాని గ్రస్తస్తీర్ణై పరిగుణిత మౌక్తికైక్తికేయై రాశిర్వా రామ పారాం ప్రకటయతి పునర్వైరిదారాశ్రుపూరై వృద్ధి నిరయాతిరయతు సదురిత్యరాజ ప్రధిర్వ కక్ష్యా కద్రూ తనయణిమణీన్ కళ్యదీపస్ యుంజన్ పాతాంతః ప్రపాతీన్ నిఖిలమ తమ స్వేన దైతేయ ప్రేయసీనాం వమతిహృది హత ప్రేయసాం భూయసం యక్రాగ్రీ దహతు విలసతం భూయసామంహసం వహాంభోస్ భూషాకృతనయవ్యహతిర్భాగవస్య ప్రాప్తమావేదయంతి ప్రతిభ సుదృశాముద్భా బాష్పవృష్టిం నిష్టప్తష్టాపర్రీసమరచమో గజ్జరుజ్జిహానా కీర్తిం వేతకీబి ప్రధైత సదృశీంచధారా వంభేదనీయ పరిణతిమఖిల శ్లాఖనీయా దాన క్షుణ్ణాన్న క్షత్రమాిశి దిశి వికరన్ విద్యుత్యకక్ష నిరే నోత్కట ప్రకటైతి నవన్ దానవారి ప్రకర్షం చక్రాధీశ్రో వసేదు భవత సిత్తవృత్తి నాకౌకశత్రుజేత్రుటన విఘట్ర నిత్ నవ్యక్రవ్యాస్రహ వ్యగ్రసనరసలసిహ్వాలవ్ని ఎందృష్ట్వా సాం యుగీనం పునరచ్చాశిషో వీర్యృ గీర్వాణ నిర్వృణానా వితరుతుయమ్ విష్ణుహేతి ప్రధిరువ్వశ్చారా సలిలమివర్గతృష్ జాచ్యే పంగో పదవిహృతివ ప్రీణనీ ప్రేమ భా పచ్చుర్మా క్రియా मायाम, प्रकटपरणतिर्वरक्षाक्षमानी वह त्रुटयत महती नेस्त्रेर या विष्टा वितरचयया कलते काम पूर्तिस्तापुरस्ता प्रभवति कलयाप्योषधीनाधीशा उन्मे या नयनीति साियं वह प्रदे न्योच्च्योतमिपुरहृश ने क्षत्रोदूतिकर विकतीकाश जीर्ण पर्णरवज्रा जलधरपटलच्चुतूर्णुवा ఆజ వాజ నవాజ ఆనరిజన తారణ్యమావర్తమానా నేమిర్వాచ్యే చాక్రీ ప్రణుదవత సంహతం పాపతూలం క్షిప్ నేపథ్య శాటీమివ జలదఘటాం జిష్ణుకోదండిత్ర తారాపుంజం ప్రసూనాజలివ విపులె వ్యోమరంగే వికీయ నిర్వేద్లానిచి ప్రభుతిపరవశానంతరా దానవేంద్రాన్ నృత్యన్నానాలయ్యం నటైవ తను శచక్ర ప్రథిరువ దుర్గచ్చ ప్రౌఢతాప్రతిభ విభవా విత్తధారా సృజంతి గర్జంతీ చీత్క్రియాభి జ్వలదనల శిఖోద్మసౌదానీకా అవ్యాత్క్రవ్యాధూట నయన జలభరే దిక్షునవ్యాననావ్యాన్ పుష్యంతీ సిరా రథచరణపతే నేమి కాదం వినిీవ సందోహం దానవానా అజసమజ వివాళభ్య జ్వల్యమాయ జుహ్వ త్రుశ పరిషద స్వస్వాగ ప్రదాయ స్తోత్రైర్బ్రహ్మాగీత ముఖర పరిసరం శ్లాఘ్యశస్ ప్రయోగం ప్రంగ్రామసత్రం ప్రధిరసూరిపోితం ప్రస్నుత వహ ఉపాతాకల్పాని అసురపరిషదామాహవ ప్రాధినీనా అధ్వానధ్వా బోధక్షపణే దీపోపమాని త్రైలక్యాగార భారోద్వహన సహమణిస్తంభ సంపత్ సఖానితమాయా విపది సపది వోరాని సౌదర్శనాని జ్వాల ప్రబాళ స్థిర శిరసో నాభిమాలయన్య సిక్ రక్తంబ పూరైకలి శాత్రవాణీకినీనా చక్రాక్రీడ ప్రరుడా భుజగసే భుజోపఘన నిఘ్న ప్రచారా పుష్యంచీర్తిపుష్ణ్యరకలకలతా ప్రీత ప్రధన్ తా జ్వాజాబ్ధిముద్రం క్షితివలయమివా బిభ్రతీ నేమి చక్ర నాగేంద్రస్ నాభే ఫణపరిషదివ ప్రౌఢరత్న ప్రకాశ దాంబో దివ్యహేతే ఉమ్మతిమర వి్యాతసాహస్రసం సఖ్యాసచిత్త శ్రవణహరగుణస్ందర్భగర్భా బ్రహ్మేశోపక్రమాం బహువిధమితమోదితా సేవాయనుజకులరిపో పిండికాజాజా తామాసీమా విభజన విధయ మానదాయమానా భూమానం భూయసం వో దిశ దుశటీ భాస్వరాణారా జ్వాళ్ళోమాబిడపరసరాం నేమి వేలాధ పూర్వక్రాంతమధ్యే భువనమయ విర్భోజినా పూరుషేణ ప్రస్ఫూజ ప్రాజ్యరత్ రథపర జలధానై స్ఫులింగై భద్రం వో విద్రుమాతతి విస్తృణనా విధత్ నాసీరస్వైర భగ్న ప్రతిభరుధిరాసారధారేకాన్ ఏకాంతస్మేర పద్మకర अव्याघातेन भव्यं प्रददत होता दिव्य हेतेर राणी दावोकांडली व्रुमगनगहनेाड़ब से वह ज्वाला वृद्धिमहा प्रवयसी तमसी प्रातरर्क प्रभे चिक्रेया दानवा हयकटिघटा सके जाघटीतिजंसा बह प्रदे పదమరా పదమరపరిషత్ పద్మనాభాయు తాపాదై ప్రతా పాతపసముపచితాయమానం త్రిలోకీలజ్జ్వాకటయదీన పట్టాచలానిత్రకారలాకా కృతరిదోర్దండలగ్నం భుయా చో భూయాశుర్భూషయన్ోరథరణమరస్ఫూర్తయకీవే నాభీషాలా నిఖాతముచిత వైరిలక్ష్మీవశానా సంయద్వరీ హృతానా సమను విదతి కాక్తి రాజ్యాజదైవ్రజవ్రియమహోత్తంభి భుజానా భవతాం తుల్యాచక్రారమాయత ఆక్రవాళాత్విషయ విదతీతే దీప్తాదీపాన పూరుషస్ శనిరోషాణి తానా రథచరణమయే శత్రు సౌండీర్య హేమ్నా రేఖా ప్రత్యగ్రల భువనమర్రేణయ ప్రీణయకు దీప్తైరర్చి ప్రరోహైర్లవతి విధుతే బాహునాళే నోతనాభం ప్రధయతి పురుషం కణికర్ణికాయా చూడాళం వేదమౌలి కలయతి కమలే చక్రనాంపలక్ష్యే లక్ష్మీముస్ఫారామరాణి ప్రతివిదు వేసరస్ీకరాణి ధాతుస్య్యైరమందై కలుషిత వపుషో నిజరాంబ ప్రాక్షుష్మచ్చా స్వమూర్త రథచరణిరేర్నే వినాభీత వ్యాకర్వానారతి విభుత విస్తృతిం విత్తకొీ कोटीरश्छत्रीटी कटकघटा चामरस्र्णी वह ऐच्यन द्वारा अशिशिर महसा दर्शयती प्रवृत्ति दत्तवक्ष्मलइव मुखे पदरागद्रवेण देयादेय दर्पक्षति कर्ण प्रीणीता నాభిర్నాభిత్తముర సురపతి విభవస్పరిశు సౌదరిశి నీవ శస్త్రశామేషాంగ క్షితిపృతి తరళైరుత్తరంగే తురంగైన్మాతంగనక్రే కుపితముకచ్ఛాయముగ్ధ ప్రభా అస్తోకం ప్రశ్నువా నా ప్రతిభజలధ పాటవం బాడబస్ శ్రేయో వంవిధత్ శ్రీతురితహరాస్ జ్వాలా చూడాల కా సమాబరా సాం యాసావా సాజమాజసురసు భట భుజా స్ఫోటక్యం దై్యం దహంతీ విరచిదీశో భూరి శుభ్రాంధరిత్రీ సవశ్చక్రస్ నక్రస్యదమృతాయణీ నావ్యా విందంతీ సాంఛమత వపుషా ప్రచనీక రక్త స్ఫాయన్నక్షత్రరాశి దిశి కణశ కీకసై కీర్యమాణై నాకౌక పక్ష్మలాక్షీ నవమసిాయంద్రపాదా రాధాంగీ విస్తృనా నారచయితలా పిండికాయామివ నిశీమన్ నిసృతయరణిధరాఘాటైట ఆశాూలంకర్ధే అహితలమహాభోమాసాదయ్యా చక్రజ్వాపాయా చలదరలహరీ మాలికాదంతు विभ्रच्चा वर्तभावं भ्रमयत भुवने पिंडिका वह प्रशस्ति पाण कृत्वाग्रे प्रतिट विजयोपाजिता आनीतायासिधमसुरशिषेण प्रादंवा सहेतो विरचित मड़ेरश्मी सूचय ो निर्मीमीता रथशरणपतेघाता पांडुगंडे अरयुति मुखै पिंडिका कृष्णे उच्चंडाश्रुप्र वर्ष उपरत तिलकै चया दित्र ग्राधिपत द्रुहिण मदमशी दूषिताक्ष సేవా హే వాక పాకం శమయి కర్మ శ్రతీపం పరన్నతి యా ప్రధయతి కమలం యా తి భావ్యభాతి స్రష్ు స్పృష్టే దవీయ కవలయమహితం యా బి భర్తిస్వూపేనాక్ష కబలయతి విధత్ దయతేయారాతినాభి ద్రవిడపతిపదద్వేషిణీం సంపదం వహ వాణీ వాంగైతుర్భ సదశిసుమనసాజ్యోతమానస్వ బాహ్వంతస్థామురారే అభిమతమిలం శ్రీరివస్పరిశయంతీ దుర్గే వోగ్రాకృతిర త్రిభువన జననస్థేమ సంహారధురయా మరంఘనం వహ क्षित महती हेति वर्ष ना स्रि सन पाटीरै मधुर मधुरस्यंदोहिनी पाटीर प्रौढ़चंद्र आतपजयसुषमालोपनैर्लपनचूपगरूम सुरसदृशो विश्रमच्चा सह ग्रुंधति सवह చిరమసుర నాభిరవ్యాదవ్యా అంస్సం దగ్ధ్వా ప్రతిజని జనితం ప్రౌఢ సంసారమరాధన్యానధన్యాన్మహతి మినతా నిస్థాపించి విశ్రాంతి శాశ్వతం యా నయతిరమయత్రరాజస్ నాయన్మోహ్యమానత్రు రిపుర సా సాక్షిణీ సాక్షిణీ వహ శ్రువామ శబ్దం శ్రుతిపదకటకం దేవన క్రీడన స్వైరవచ్చో భయ వివశియ కాతరన్యస్తారా మం యా మందం ప్రతివతి ముఖై దర్శితోత్సదర్పై అక్షంసౌదర్శనం తక్షపతున్నాయా వ్యస్తస్కంధం విశీర్ణ ప్రసవ పరికరం ప్రత్తపత్రోపమర్దం संयदर्षासु तर्षा खगपरषत्तरकासु अक्षणक्षण अशनिवदशन आपतन मूध्नि मूध्् सादस्राधीसु तुव स्तबकिशसे ऋषिण् प्लोशनाय दीक्षा संग्राम జిహ్వాలే సప్త జిహ్వే దనుజకులవిజుహతో నేమి జిహ్వా వైకుంఠాస్ కుండం మహదివ విలసత్ వేది మధ్యే దిశ్యా దివ్యి దేశ్యం పదమిహన్మేషమక్షంగాృంగాదనుజ విజయ స్పష్టదానోజమానా శత్రుస్తంభేరమాణం శిరసి నిపతముక్తీపుంజ రక్తరూర్తే విదలనగలిత వ్యక్తవీరాయితరిభంగ జనైర్ జగత మిడతం క్రీడతం వహ ఉన్మీల పద్మరాగం కటకమివృతం బహునాయన్మురారే దీప్తాండ్రమీందధానం నయనమివ యొత్తం విష్టపస్ చక్రే శర్కస్ యద్వా పరిధిరవిదత్ దైామివ ద్రా అక్షం పక్షే పతి పరిఘటతు వస్త్రష్టా ప్రతిష్టా క్రీడత్క్రోడదంస్ దళిత వీన్యాక్షవక్ష కవాట ప్రార్భూత ప్రభూత సముద్రుణ్యముద్రం సముద్రం ఉన్మీలత్ంశు కాపహసమితైరంశి సంశయ్ అక్షంచక్రస్చత శమనం దాశీం సేముషీం వహ పద్మోల్లాస్రదం యజ్జనైతి జగతి మేధమాన ప్రబోధ యఛాయా సమానాసతి పరిసరే రోహిణీ తారకాగ్ర్య నానాహేచ్చున్నత ప్రకటయతిష్ణ ప్రయాణం త్రేధాభిన్న ధామ్న సముదైవ తత్పాతు వచ్చాక్రమక్షోిర్భ పద్మరాగద్రమ సమ సుష్మై శోభమానావకాశం ప్రత్య్రాశోకరాగ ప్రతిభవూషితం పూరుషేణ అంతఃస్వచ్చమగోితృగృతనయన్ క్షత్రియాణానారబ్ధం శోణితౌఘై సరైవతో దివ్య హేక్షమ్యా మత్నామింద్రియాణ కృత విషయమహాకాన క్రీడనా సృష్టం చక్రేశ్వరేణ గ్రహణిషణయా వారివద్వారణా గంభీరం యంత్రగర్త కమీకృతి మన్వతే యత్ ప్రేయాత్ అస్థూలాన్ సంవిదం విజగదమతస్థూలక్ష్యం తదక్షం ప్రాణాదీన్ సన్నియమ్య ప్రణితమసాయోగిమంతరంగే తుంగ సంగోచ విరితదహరాకాశకృసికేన ప్రాప్తం యత్ పూరుషేణ స్వమహిమ సదృశం ధామకామ ప్రదంబ భూయతూర్భువ స్వత్రయరివసి పుష్కరాక్షాయుక్షాన్ వీధ్రేణానా చరణనకభువా బవాస్యే చక్రాధ్యక్ష బిభ్రత్పరిహసి జపా పుష్పకోన్ ప్రకాశాన్ శుభ్రైరభ్రైరద్రై శరదితయి వ్యోమ విభ్రాజమానం ప్రాత్యారిచ్య రోచి తతమివత పురాంగమక్షీవాణీ వామృా న్యో విదతి భజనం శక్తో ఎిక్షు ప్రాహ వ్యూహం యదా జం ప్రథమమై భారతీ పాత్రీ ఘోరాం శాంతం చ మూర్తిం ప్రధయతి పురుష ప్రాక్తన ప్రాార్థనాభి భక్తనాధ్యే దిశదు తనఘాం అక్షమ్యక్షత రక్షేణ రక్షతమరగణంక్ష్య వైలక్ష్యమాజో లక్ష్మీమక్షీయమాణ బలమధనభుజే వజ్రశిక్షే నిక్షిప్య క్షిప్రమ్యక్షతిజగతిక్షతాం దివ్యహేతే అక్ష మామక్షమాం తక్షపైదు భవతల్లక్షమక్ష జ్యోతిష్ూడాౌలి త్రినైన వదన షోడశోత్తు బాహు ప్రాళీఢేన తిష్టన్ ప్రణవశరాధారషట్కోణవర్తీ నిస్సీమేన స్వధాం నిఖిలమత్ేమ వన్ నిర్మిమాణ భూయాత్సౌదర్శ నో వహా ప్రతిభ పూరుష పౌరుషాయ వాణీ పౌరాణికీయ ప్రధైతమహితం ప్రేక్షణం కైటే శక్తియేషు దంస్ఖపరసు ముఖవ్యాపిచ్చబోధోన్న నిశితమతి నారదాైక్య దీం వోమానుషీ క్షిపదు సమిపదం దుస్తరామస్త్రరాజ రూఢస్తే రుచిరదలచయ్యామలై శ్రజాళ జ్వాలాస్ సకటికో బై స్ఫులింగై ప్రాప్తాం పాదమూలం ప్రకృతిమధురయా ఛాయృద్వత్ముద్ధో ప్రకాండ ఫలమభిలిషితం విష్ణు సంకల్పవృక్ష ైరమ్మ చిరస్థానా మహిళ బహుళా రత్నభాసాధి అక్షి సంఘాతీకృతమివ శిఖినా బాడబాగ్రేసరాే యూపతే చక్రరాజ ఉగ్రంపస్ అక్షముజ్జద్్రుకటి సముకుట కుండలి కుండలిస్పష్టదంష్ట్రం చాస్బాహుదండైర్లసదనల సమక్షౌమక్షోరుకాండం ప్రచాళీస్త పాదం ప్రధీతవతన వ్యగ్రమగ్రే చక్రేశో కాభవికటాటోపయ్రంకుణం పరశు హతమంకుశం దండశక్తి శంఖం కోదండలముసలగదా వజ్రశూలాంస్హేతీ దుర్భ సవ్యాపసవ్యైర్దధతుల బలస్తంభితారాతిదర్పై వ్యూహస్జోభిమానీ నరక విజయనోజృంభా సేవ పీతంకేషేరిపోరీజిరథపదే సంస్ప్యుత్కటాక్ష చంద్రాధకారియంత్రే వపూషిచదనే మండలే స్వరాక హస్ వ్రే చ హేటిస్తబకతమసమల్చనే మోచనే స్తస్తూకాయ ధామ్ సురవరపరిషత్సేవితం దైవతం వహిాకారైస్వారైతకల జగ్జాగరూక ప్రతాపంత్రను మనసి కలయతో మానయన్నాత్మగు్యాన్ పంచాంగస్ఫూర్తి నిర్వర్తి ధామ షణ్ణాంగునాక్ష్మీరాజాసనస్థో వితరతుక్రవర్తీ అక్షావృత్తభ్రమా అరవివరల చంద్రచండుతీని జ్వాళీ స్ఫుటుదలీ మండలాన్ని చక్రాంతక్రాంత చక్రాచల చలిమీ చక్రవాళాషాణి अस्त्रग्रामग्रिमश्च प्रदतद प्राथित प्रस्थिता शूलतात्मशीलम शुणिनुक घृणिस्पटिस्पष्ट पाद शक्तिशाशक्ति कुलिशमकुशल कुणारुठार दंडश्चंडशूनो तनुधनुपुरस्ता ग्रस्ता शेषास्त्रगर्भो रथचरण पति कर्मण शाण క్షుణ్ణా జేయ బృందం క్షుభితరథగణం సన్న సాహ్యయూధం శ్వేలాసంరంభహే కలకల విగలత్ పూర్వగీర్వాణ గర్వం కణ సాయం రథచరణపతి స్థిరసీవ ప్రశస్తిం దుగ్ధా దుగ్ధాబ్ధి భాసం భయ విభ సునాసీర నా దృహ్య విద్రాతిద్రాక్ ప్రయక్త ప్రధనరాన భర్త్ర నిజిచ్చ ప్రత్యనేకం నిరచిరస్తి కాీయర పథ్యం విశ్వ దాశ్వాన్ ప్రధేతురింద్రానుజినందూన్యే గలతిగణపత వ్యాకళే బాహులే చండే చాకిచ్యకూే ప్రమద పరిషది ప్రాప్త్యాం ప్రమాదం ఉచ్ఛిజ్జ్యాజో బలిష్టం బలిజభుజవనం యో దదావాది భిక్షో భిక్షా తత్ణూపా సభవద కుశం కృష్ణ హేదిక్షిణోతు రౌఘాభ్యముక్తలులిలవీచి వృద్ధ మహాబ్ధ సధ్యాసంబద్ధతారా జలధరబలాకాశనీకాశకా గంభీరారంభమంభరసురకులం వేద విఘ్నం వినిఘనన్ निर्घ्नमं वह प्रसूतां व्यपगत विपदं संपदं चक्रराज काशी विप्लोषज्यक्षपण्यध्वंस सूरिया ग्रहद्वेधात्मात्रुटन मुखकदा वस्तु सत्कर्ति गीय किनकिगुहा गेहिनी दैतेयरी दे सकलभुवनश्लाघनीयां श्रिय वह विरचित नानावर्णा विवृण्व विरचितुवनाग्रहा्रहान्यक्रेष्ठा सुमृष्टा सुरबरतरुणी कंठकस्तूरीकु आता दर्नमिषु वसति यूरुषो वत्सदे व्यद्देधत सच्च उपहित्वाध्वावर्तीिश्च प्रभृतिजस्फूर्तिर्मूर्ति कालाज्जे चक्रषट्के प्रकटितभव पंचापिताहरहरखिल निर्विंबर्लंब कु कर्वाणो भक्तर्गम कुशलनमतायुधग्राणी वह कोणरर्न सरोजर कशुषदिन्नशोभे శ్రీవాణీ పూర్వికాధతి విలసత శక్తివికేషవారీన్ తారా భూపురాదో రథచరణగాంగితాసే యంత్రే తోదివ స్ఫురతు కృతపదం లక్ష్మలక్ష్మీ సఖస్ దంస్ కడారే కపటనః కైటారే రథస్ ఊర్ధ్వంహాసే నీ నరహరి వుషో మండలే వాసవీ विभर भरिते प्रत्यक्सा सा व्योम दयतेयोत्तशी रवरहत अस्त्रजोज वह कोणे क्वा स्थि पितृभुवन वितः चंद्रधाक्षक्म्छा कृष्ण कृति अनलम्याणी ధారాసారోత్తో దినకరరుచిరోప్యుల్లసత్క శ్రీశ్చిత్రూమా వితరతుమతానం శాసనం వహ శుక్లశ్శ్చక్రస్తవస్హదహనకలాంకాయ కాహివో రక్షంసి రక్షా తవ ఫలి పతే పాదసేవ వాహృజోషి భర్తుూ చెజధనమనం సేవ్యం త్రియేతి ప్రాహుర్యంత్రపాలా సదనుజ విజయీహంతుంద్రాలు వహాయత్రారచక్రే ప్రథమ మనుషకస్మేర పవిందే బింబం వన్ని స్త్రిణం మహతి జయజ్యాజష్టూ నిష శోకం వో శోక మూలే పదసవిలసద్భీమ భీమాక్షమాసో దివ్యాస్ధా పురుషహరిమయీ మూర్తిరస్పూర్వాశాచాశోక ప్రకరణిపతి ప్రాప్తరాగం పరాగైర్ సారోచి సగంధై స్వదశశరం ప్రేక్షతరానుషక్త పద్మానాబద్ధకానివ సురనివ్వైరంజల కల్ప్యమానా చక్రాధీశన్ ప్రదిశతు సదృశీముత్తమశ్లక రక్తోకస్ వేదస్ నితాఖ్యమలే చక్రైరస్రైస్తాజైరీ మహితతుర్విచతుర్బాహుదండనం భాసమానం స్థితమయంతమేకం पश्चात्भागे स्फुटन हनुषं जा प्रयाणे मुशित दिशि दृशि च्यक्तारे सारे मच्व वच्चा सतमसी मन से व्याहते व्याहृते चक्रावर्तीमृत्यु प्रतिभयुभचि पवित्र तेजस्तता वहादशकुलधनम త్రిక్షణం తీక్ష్ణదంష్ట్రస్న్వి భారీని జగతమస్థాక్ష్మీనారాయణాఖ్యం మిథున అనుభవచ్చుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయతమి బహునాయ యజ్జాస్థాపదం వత్తత్సమస్త దిశ దిశ పురుషో దివ్యే చవర్తి యస్వి భారమ్ విజయని జగతమస్థాక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవచ్చుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతి మాయూ కృతమి బహునాయదస్థాపదం వహ తసజ్జ సమస్తం దిశ దురుషో దివ్యేచ్చవర్తి పజ్ఞానాద్యా జుమణి గిరిశీజ్యంగసంఖ్యాధరా అచ్చుష్ంగేషు నేమ్యాదిషు చ పరమత పుంసి షడ్విశిశ్చ సౌదర్శనం యహ పఠతిదూరయ స్తోత్రం నిర్విష్టభోగో భజతి స పరమాం చక్ర సాయుజ్యలక్ష్మీరపద్రష్టం మాత్రీనంతుద్భేత్ం క్షమ్యతా దేవారాయణ నమోస్ కాయన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమయ్జత్సంబరస్మై నారాయణేతి సమర్పయామి శ్రీమన్నాారాయణేతి సమర్పయామి